గణపతి కవీం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వీతీమణాధిపత సశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు ఓం ఓ సహనా సహనౌ భునత్తు సహ దీర్యంకరవహైస్వీతమస్ మావిహై ఓ శాంతి శాంతి సైంధవిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవా అనువిలీయేత నగ్రహణ సత్ యతస్వాదీత అది దృష్టాంతం అంటే కిల్య భావము ఏ విధంగా తయారవుతుంది అలా ఏ విధంగా ఏర్పడుతుంది ఆ ఏర్పడిన కిల్యభావము మళ్ళీ ఏ విధంగా విలీనమైపోతూ ఉంటుంది దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం మన జీవితానికి డైరెక్ట్గా అన్వయిస్తుంది మనం అలా ఆకాశం వలె నిర్మలంగా ఉండి క్షణాలు ఏ కొద్దిగా కూడా ఉంటాయి ప్రతివాడికి ఉంటాయి ఎంతటి సంసారికైనా ఆకాశం వలై నిర్మలంగా ఉండి క్షణాలు ఏవో కొన్ని ఉంటాయి అయితే ఆ క్షణాలలో వాడు అలా నిలిచి ఉండలేడు ఎక్కువసేపు కారణం ఏమిటంటే ఈ కిలయభావం చాలా వేగంగా అయిపోతుంది క్రిస్టలైజేషన్ చాలా క్విద్గా అయిపోతుంది తగడగడగా కిలయభావం వచ్చేస్తుంది అంచేతనే సాధన ఏమిటంటే ఆ కియభావం రాకుండా కాపాడుకోవడం వీలైనంత వరకు రాకుండా కాపాడుకోవడం ఇప్పుడు ఎవరితోటైనా వాదించారనుకోండి మీకు ఆ కిలయభావం వచ్చేస్తుంది వాదిస్తే చాలు దీనికోసం కోర్టుకి ఎక్కర్లేదు వాదిస్తే చాలు లేదా ఎవరితోటైనా కలహించారనుకోండి ఇంకా మరి కిల్ వాదిస్తేనే కిలయభావం వచ్చినప్పుడు కలహిస్తే మరింత దృఢమైన కిలయభావం ఏర్పడుతుంది కాబట్టి కలహించరాదు వాదించరాదు సర్వమును అసంగంగా ఇగ్నోర్ చేసుకుంటూ నిర్లిప్తంగా ఉండిపోవాలి ఆ లేపము లేకుండా ఉండిపోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కిల్యభావాన్ని దూరంగా పెట్టగలుగుతాం ఎంతవరకైతే ఖిళ్యభావము దూరంగా ఉంటుందో అంతవరకే మనం మన స్వరూపంలో నిలిచి ఉంటాం కిల్యభావంలో మీరు ఏం ఏమి చేసినా అది బంధమే ఏమి సంకల్పించినా క్షియభావాన్ని పొంది అంటే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి అహమ్మభావాలలోకి వెళ్ళిపోయి అప్పుడు మీరు ఏది సంకల్పించినా ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా అది స్వరూపం నుంచి క్ష్యుతి జారిపోతే తప్ప స్వరూపానికి దానికి సంబంధమే ఉండదు దాని పేరే సంసారం అటువంటి క్ష్యుతి లేనివాడు కనుకొనే ఈశ్వరునకు అచ్యుతి అని పేరు ఆచ్యుతి ఉండదు ఈశ్వరునకు ఖిళ్య భావం ఉండదు ఆయన ఎప్పుడు అసంగంగా స్వరూపనిష్ఠుడుగానే ఉండిపోతాడు మీరు కనుక ఆ స్థితి చేరుకుంటే మీకు ఈశ్వరునకు భేదమే ఉండదు జ్ఞాని త్వాత్మైవమే అంటారు దట్ ఈస్ టాపిక్ సో తర్వాత కిల్య భావంలో ఉన్నవాడికి సంస వాడి యొక్క విషం తప్పుగా ఉంటుంది ఎందుకంటే వాడు ఎప్పుడైతే తనను తాను ఒక కియంగా స్వీకరించి ఒక శకలం ఓ మొక్క స్వీకరించి వ్యవహరిస్తూ ఉంటాడో వాడికి అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర కియ్యములుగా భాషిస్తారు తను ఒక అహమ్మ తదాత్మ్యంలో ఉన్నవాడు కనుక ఇతరులందరూ కూడా అదేవిధంగా భాషిస్తారు తను ఒక నేమ్ అండ్ ఫామ్ కనుక చుట్టూ ఉండే ప్రపంచమంతా కూడా నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఉన్నట్టుగానే భావిస్తుంది అలాగే అంటే ఆ విజన్ అలా ఉంటుంది థింకింగ్ అలా ఉంటుంది ఇప్పుడు అప్పట్లో మీకు గుర్తుందో లేదో ఏదో దృష్టాంతాన్ని చెప్తూ ఉండేవాడు యూఎస్లో ప్రెసిడెంట్ బుష్ ఉన్నప్పుడు అడిగేవాడు ఏదర్ యూఆర్ ఫర్ టెర్రరిస్ట్ ఆర్ ఎగ్నెస్టెడ్ టెర్రరిస్ట్ అని అడిగేవాడు అడిగితే చాలామంది చెప్పారు చూడు నువ్వు ఒక మోడ్లో ఫిక్స్ అయి ఉన్నావు సెరరిజం అనే ఒక థింకింగ్లో నువ్వు ఫిక్స్ అయి ఉన్నావు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఉంటే నీకు అనుకూలంగా ఉండాలి అయితే నీకు ప్రతికూలంగా ఉండాలని ప్రపంచాన్నంతా నువ్వల్లా విడదీసే ప్రయత్నం చేస్తున్నావు వీఆర్ నాట్ ఇన్ దట్ మోడ్ వీఆర్ నేదర్ విత్ యూ నాట్ ఎగ్నెస్టివ్ అని చాలామంది చెప్పారు వీఆర్ నేదర్ ఫర్ యూ నార్ ఎగ్నెస్టివ్ అప్పుడు అది వర్ ఏదర్ ఫర్ ఆర్ ఆర్ నాట్ ఫర్ యూ వీఆర్ నాట్ ఎగ్నెస్టివ్ అని చాలామంది చెప్పారు వాడికి అర్థం కాదు అతనికి అర్థం కాదండి ఎందుకని ఆ మోడ్లో కూర్చొని ఉంటా ఫిక్స్ విషయంలో ఉంటాడు కనుక సో ఆ విధంగా మనం కూడా నేను ఒక దేహము అనే ఒక అభిమానంతో అహమ్మమా అభిమానంతో మనం ఉన్నప్పుడు చుట్టుముట్టు అందరూ కూడా మనకు అలాగే భాషిస్తారు అన్ని నేమ్స్ అండ్ ఫామ్సే భాష భాషిస్తాయి మీకు క్యాస్ట్ ఫీలింగ్ గట్టిగా ఉందనుకోండి మీరు అందరూ ఫీలింగ్ వల్లే కనపడతారు ఆ ఫీలింగ్తోటే మీరు జగత్తును చూస్తారు మీకు రీజియనల్ ఫీలింగ్ గట్టిగా ఉందనుకోండి మీకు మొత్తం ప్రపంచమంతా కూడా ఆ ఫీలింగ్తోటే కనపడుతుంది సో యూ నెవర్ రైజ్ అబౌ దట్ ఫీలింగ్ ఎక్కడ ప్రపంచం కూడా అదే ఫీలింగ్తో కనపడుతుంది సో ఆ విధంగా ఈ కిల భావం అనేది ఇట్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సంసార అది మనం చూస్తూ ఉన్నాము ం వా అరే ఇదం మహద్భూతం అనంతమారం విజ్ఞానఘన ఏవా సో ఈ విధంగా మనం క్షిల్యభావం గురించి చూస్తూ ఉన్నాం చూసారా సరిగ్గా అదేవిధంగా ఇదం మహద్భూతం అంటే ఈ పరబ్రహ్మ పరబ్రహ్మను మహత్ భూతం అని వర్ణిస్తారు భూతం అంటే ఉన్నది భూతశబ్దానికి ఉన్నది అని అర్థం ఉన్నది అంటే ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు రావు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది దాన్ని భూతం అంటారు ఇప్పుడు ఆభరణ ప్రపంచం మీరు తీసుకుంటే దాంట్లో బంగారము భూతం ఎందుకంటే దాంట్లో ఇంకా మార్పులు చేర్పులు ఏం రావు బంగారం బంగారంగానే ఉంటుంది తప్ప అది ఇంకా మరొకటి అవదు కానీ మిగతా ఆభరణములు ఏవి కూడా కొద్ది షేపు మాత్రమే ఆ షేప్లో కనపడితే తర్వాత మారిపోతాయి అవి పుడుతూ ఉంటాయి గిత్తుతూ ఉంటాయి కానీ బంగారం మత్తులకు భూతం అది ఎప్పుడూ అలా ఉంటుంది దాన్ని ఎవడూ ఏమీ చేయలేడు అటు జ్యువెలర్సు దాన్ని ఏమీ చేయలేరు ఇటు ఆభరణ ప్రియులు దాన్ని ఏమీ చేయలేరు వాళ్ళు ఎంత ఎన్ని చేసినా అది మాత్రం మారదు భూతం పృథివీ కూడా అంతే పృథివీ భూతం సో అది ఏమీ మార్పు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అలాగే ఆ పరమాత్మ భూతం తర్వాత అది మహత్ మహత్ అంటే పెద్దది పెద్దది అంటే అభిప్రాయం అనవచ్ఛిన్నం అంటే దానికి క్రియభావము లేదు దానికి పరిచ్ఛేదం ఏమీ లేదు సముద్రం ఉందనుకోండి సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్రం ఎలా ఉందో వర్ణించమంటే ఎవరు వర్ణిస్తారు అరే ఎటు చూసినా అదే ఉందిరా భూతం దానికి ఒక హద్దు లేదు హద్దులు ఇంతవరకు ఉందని వాహన నిర్ణయం హద్దులు నిర్ణయించిది ఎవరు హద్దులు నిర్ణయించడానికే వీలు లేదు మహత్ మహద్భూతం అనంతం అపారం అపారం అంటే దేశ పరిచ్ఛేదము లేనిది అనంతం అంటే కాల పరిచ్ఛేదము లేనిది అది దేశంలో ఇక్కడ దాకా ఉండి ఇంకా లేదు అని చెప్పేది ఏమీ లేదు దేశం దాన్ని పరిచ్ఛన్నం చేయలేదు లిమిట్ చేయలేదు కాలం కూడా దానిని లిమిట్ చేయలేదు అటువంటి ఏ శుద్ధ పరబ్రహ్మగలలో అదియే విజ్ఞానఘన ఏవా అదియే విజ్ఞానఘన అంటే కిల్యభావముగా అదే అవుతూ ఉంటుంది అదే ది సేమ్ థింగ్ బికమ్స్ విజ్ఞానఘన సో చూద్దాం భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు విజ్ఞానఘన ఏవా అంటే విశుద్ధ ప్రజ్ఞప్తి మాత్రమే కదా సహా పొన్నెండలా తీసుకోండి సో ఆ పరబ్రహ్మ అది శుద్ధ చైతన్యం మటుకే విజ్ఞాన అంటే విజ్ఞప్తి అంటే ప్రజ్ఞానం అని మనం చెప్పుకుంటూ చూశారు కదా ప్రజ్ఞానం అంటే ఈ విజ్ఞానము అనేది కిల్యభావము సంస్కార రాశి బుద్ధి అది వెళ్ళిపోయి ఆ తెలివిలో విలీనమైపోతుంది శుద్ధమైన తెలివి దానికి ప్రజ్ఞానము అని చెప్పాము ఆ ప్రజ్ఞానానికే విజ్ఞాన ఘన అని పేరు పెట్టారు ఎందుకంటే విజ్ఞానములు అనేకం కానీ ఈ విజ్ఞానములన్నింటికీ ఆశ్చర్యమైనటువంటి శుద్ధమైన తెలివి గనుక దానికి విజ్ఞానఘన అని పేరు సో అంటే ప్రజ్ఞానం అని పేరు ఆ ప్రజ్ఞానము ఈ పరబ్రహ్మయే ప్రజ్ఞానము ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం సో అని మహావాక్యం సో చూద్దాము దీన్ని ఒక రకంగా దీన్ని వ్యాఖ్యానించవచ్చు ఇప్పుడు అంటే విజ్ఞాన ఘన అయ్యే వాళ్ళని దాన్ని ఇప్పుడు మీరు నిద్రపోతున్నారనుకోండి నిద్రపోతున్నప్పుడు ఉన్నదేమిటి మహద్భూతం అనంతమపారం అదే ఉంది ఎందుకంటే నిద్రలో ఆ ఉండుట తప్ప మరేమీ లేదు ఆ ఉండుటయందు ఆ సత్తునందు ఏ రకమైన చలనము లేదు చలనం ఎప్పుడైతే లేదో దానియందు దేశ పరిచ్ఛేదం కానీ కాలపరిచ్ఛేదం లేదు అది ఏ రకమైన కిల్య భావము కూడా లేనిది కనుక మహత్ మహత్ భూతం అనంతం అది నిద్రావస్థయందు ఉన్నది అది పరబ్రహ్మ మనం నిద్రావస్థ అంటే పరబ్రహ్మలో విలీనమైపోతాం కానీ మనకు ఆ సంగతి తెలియదు తెలీదు కదా మనం పరబ్రహ్మలో విలీనమవుతున్నాం అని మనకు తెలుసా మనకి తెలీదు సో ఎనీవే ఇప్పుడు పరబ్రహ్మలో విలీనమయ్యి మీరు బయటికి నిద్రావస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తున్నారు సో ఆ పరిస్థితిని మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసినట్లయితే సుప్త ప్రబుద్ధయో ఇది భాగవతంలో పరిచిగా భాగవతంలో చెప్పడం అన్నది ఉంది ఏకాదశ సుప్తుడు నిద్రపోతున్నాడు తెలివి వచ్చింది ఈ మధ్యలో గ్యాప్ మధ్యలో ఆ ట్రాన్సేషన్ సంధి అంటే ట్రాన్స్షన్ సో ఆ సంధిని మీరు చూసినట్లయితే నిద్రాస్థితిని అవ్యక్తము అని వర్ణించవచ్చు ఎందుకంటే నిద్రలో ఏది ఉందో అది కంటికి గోచరమయ్యేది కాదు చెవులకి వినబడేది కాదు మనస్సుకి గోచరమయ్యేది కాదు కాబట్టి ఏదైతే ఇంద్రియములకు మనస్సుకు గోచరము దాన్ని అవ్యక్తము అంటారు కాబట్టి నిద్రావస్థలందు ఏది ఉన్నదో అది అవ్యక్తము ఇప్పుడు నిద్రావస్థ నుంచి తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు ముందు తెలివి వస్తుందంటే సూర్యుడు వస్తే డే లైట్ వచ్చినట్టుగా డే లైట్ వచ్చినట్టుగా మీకు నిద్రావస్థ నుంచి బయటపడేప్పుడు తెలివి వస్తుంది ఆ తెలివి ప్రజ్ఞానము కదండి దానికి వ్యక్తము పేరు ఎందుకని దాన్ని వ్యక్తమని ఎందుకన్నారు తెలుస్తూ ఉంటుంది కనుక అది తెలివి కనుక తెలుస్తూ ఉంటుంది కనుక సో ఎప్పుడైతే తెలివి వస్తుందో అప్పుడు ఈ బుద్ధి సంస్కారములన్నీ ప్రకాశించడం ప్రారంభిస్తాయి ఏ సంస్కారం పైకి వస్తే అది వెలిగిపోతూ ఉంటుంది అది తెలుస్తూ కాబట్టి ముందు ఈ స్పర్శ జ్ఞానము అనే సంస్కారం ముందుకు వచ్చిందనుకోండి లెటర్స్తే స్పర్శ జ్ఞానం ముందుకు వచ్చిందనుకోండి అది ఆ సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రాత్రి మీరు నిద్రపోయే ముందు మీరు ఏ సంస్కారం బుద్ధి ఉంది గట్టిగా ఇంప్రెస్ అయిందో ఉన్నాడు పొద్దున నిద్ర తెలివి వచ్చిన వెంటనే ఆ తెలివి ఆ సంస్కారం పైకి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసుకో సగంలో నిద్రపోయారనుకోండి ఎవరు నెగ్గారో తెలియకున్నాను ఉన్నాడు పొద్దున నిద్రలేసుకొని ముందు ఏమవుతుంది తెలివి వస్తుంది ఆ తెలివి తరువాత ఏ సంస్కారం ప్రకాశిస్తుంది అవి ఒక క్రికెట్ రిజల్ట్ ఏవైంది వీడిని ఎగ్గా వాడిని ఎగ్గా ఆ సంస్కారం ప్రకాశిస్తుంది సో కాబట్టి ఆ బుద్ధి యొక్క సర్ఫేస్లో ఏముంటే అవన్నీ ప్రకాశిస్తాయి ఆ సర్ఫేస్ తర్వాత కొంచెం డీపర్గా ఉన్నవన్నీ తర్వాత క్రమక్రమంగా వస్తాయి సో మొట్టమొదటి లెటర్స్ ఆ తెలివిజన్లు ఈ దేహ స్పర్శ దేహ స్పర్శ దేహం స్పర్శ తెలుస్తూ కదా ఆ స్పర్శ ప్రకాశించింది అనుకోండి ఆ స్పర్శ వెలిగింది కాబట్టి స్పర్శ జ్ఞానం కలిగింది స్పర్శ జ్ఞానం ద్వారా దేహము తెలిసింది దేహము తెలియబ తెలియడానికి హేతు స్పర్శ కళ్ళు మూసుకుని ఉన్నారు కదా ఇంకాను స్పర్శ చేత దే స్పర్శేంద్రియము ద్వారా దేహము తెలిసింది అంతవరకు అంటే ఎంతవరకు ప్రజ్ఞానము ప్రజ్ఞానంలో విజ్ఞానముందని వాసనలు ఉద్బుద్ధముట స్పర్శ జ్ఞానము ప్రకాశించుట స్పర్శలో దేహము తెలియట ఇదంతా కూడా దీనికి వ్యక్తము అని పేరు వ్యక్తము కదా ఇదంతా నిద్ర తెలివి రావడానికి ముందున్న స్థితికి ఏం పేరు పెట్టాము అవ్యక్తము సో అవ్యక్తమును అవ్యక్తం గురించి ఇంకా చెప్పి ఇదేం లేదు మాత్రం వర్ణించుకున్నాము ఇప్పుడు వ్యక్తము ఇప్పుడు ఇంతదాకా వ్యక్తి లేడు మీరు గమనించారో వ్యక్తమే ఉన్నది తెలివి ఉన్నది స్పర్శ జ్ఞానం ఉన్నది తెలివియందు స్పర్శ జ్ఞానం ప్రకాశించింది ఆ స్పర్శ జ్ఞానం ద్వారా అదే తెలివియందు స్పర్శ జ్ఞానం ద్వారా దేహము ప్రకాశించింది అంతవరకు వ్యక్తమే కాబట్టి తెలివి ఇంద్రియము దేహము అంతవరకు వ్యక్తమే అవునండి ఇప్పుడు వీడు ఆ దేహంతో తాదాప్యాన్ని చెందుతుంది ఆ తాదాత్మ్యం కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది టైం పట్టదు ఎందుకంటే దేహమే నేను అని అనుకోవడానికి వీడు బాగా అలవాటు పడి ఉంటాయి అంచేతనే నేను చెప్తా అస్తమాను దేహమే నేను అని రోజంత పొద్ధస్తమాను దేహమే నేను అని అనుకోకూడదు కాబట్టి ఏ వాసనల వల్ల మీకు దేహాభిమానం దృఢంగా ఉందో వాటిని గుర్తుపట్టి మీరు వాటిని తిరస్కరించటం అభ్యాసం చేయాలి ఇప్పుడు ఆ మెడికల్ ఫైల్ ఉంటుంది అసమానం అదే చూసుకుంటూ కూర్చున్నారనుకోండి సపోజ్ మెడికల్ ఫైల్ని అంటే దేహమే నేను అనే అభిమానం బాగా దృఢంగా ఉంటుంది ఇప్పుడు ఆ వెళ్ళి రికార్డు వాడిని తీమంటే తీస్తాడు వెయ్యి రూపాయలు రెండు వేల తీసి దీనికి ఫోటో ఓడో లేకపోతే ఒక గ్రాఫో తీసి మీ చేతిలో పెడతాడు చేతిలో ఏదో తేడా ఉంది అంటాడు ఏదో తేడా ఉంటుంది కానీ ఏదో తేడా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఆ లాంగ్వేజ్ ఆ వర్డ్స్ పట్టుకుని వీళ్ళు అలాగా అలా గుండి పట్టుకుని కూర్చుంటారు దాంతో దేహాభిమానం పెరిగిపోలేదు సో అలాగే ఈ జాతకులు అని జాతకుడు అంటాడు జాతకుడు ఫలానా జాతకుడు జాతకుడు అంటే అర్థం ఏంటి అంటే జాతకము గలవాడు వాళ్ళ అభిప్రాయం కానీ జాతకుడు అంటే పుట్టినవాడు అని అర్థం యహ జాత సహ జాతక ప్రత్యేక జాత అంటే పుట్టినవాడు కదూ పుట్టినవాడాలైతే ఈ కాగితం ఉన్నవాడా పుట్టినవాడు కాగితం సెకండరీ పుట్టినవాడు సో వీడు ఫలానా జాతకుడు అని మీరు నామకరణం చేశారనుకోండి వాడు బ్రతుకంతా నేను జాతకుణ్ణి అని వాడు నిశ్చయంలో ఉండిపోతాడు అంటే దేహాభిమానాన్ని దృఢం చేసుకున్నట్టు అవలేదు కాబట్టి ఈ విధంగా ఏ ఏ అంశాలలో మీరు దేహాభిమానాన్ని దృఢంగా చేసుకుంటున్నారో మీరు గుర్తించి వాటిని నివారణ చేస్తే ఆ ఐడెంటిఫికేషన్ కొంచెం ఆలస్యం అవుతుంది మీకు అనుభవానికి వచ్చే అవకాశం కూడా ఉంది మీరు అభ్యాసం చేస్తే ఏ అనుభవము అన్నీ తెలుస్తూ ఉంటాయి నేను అనే కిల భావన లేకుండా అన్నీ తెలుస్తూ ఉండే అవకాశం ఉంది ఎనివే దేహాభిమానం ఎప్పుడైతే ఇన్స్టంట్గా కలిగిందో అప్పుడు వ్యక్తి బయటపడ్డాడు అప్పుడు వ్యక్తి వచ్చాడు కాబట్టి అవ్యక్తము వ్యక్తము వ్యక్తి అవ్యక్తంలో సంసారం ఉందా మీకు దుఃఖం ఉందా లేదు వ్యక్తంలో కూడా దుఃఖం లేదు దుఃఖం ఎప్పుడు వచ్చిందంటే వ్యక్తి వచ్చిన తర్వాతనే దుఃఖం వచ్చింది దుఃఖము సంసారం ఈ మాటని భగవాన్ రోడ మహర్షి వ్యక్తిగా చెప్పేవారు ఇది ఎవరు చెప్పడం లోకంలో అందరూ కూడా నువ్వు ఈ పూజ చేసుకో ఆ పూజ చేసుకో అని చెప్తాడు లేకపోతే ఈ గ్రహాన్ని పూర్చే ఆ గ్రహాన్ని పూర్చేయని చెప్తాడు ఈ వాస్తు ఆ వాస్తు అంటాడు సంసారానికి లక్ష కారణాలు చూపిస్తాడు తప్ప మూల కారణం ఎవడూ చూపించాడు మూల కారణం చూపించేవాడు అక్కర్లేదు కూడా జనాలకి వాళ్ళ జనాలు మూల కారణం కావాలా ఎందుకంటే సూపర్ఫిషియల్గా ఏదో అల్లం చేసుకుంటూ పోవడమే తప్ప సో రమణ మహర్షి అనేవారు ఆయన ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పేవాడు సింపుల్గా చెప్పేవారు ఎవడూ పట్టుకునేవాడు కాదు ఆయన చుట్టూ యాభై మంది కూర్చునేవారు ఎవరు పట్టుకునేవాడు కాదు ఎవడో ఒకడో ఇద్దరూ పట్టుకుంటారు ఆయన ఏమనేవారంటే వీడు నీకు సంసారము దుఃఖము కలదు ఎప్పుడు ఉన్నది జాగ్రత్త అవస్థలో ఉన్నది నిద్రావస్థలో ఉందా లేదు థ్యాంక్ గాడ్ నిద్రావస్థలో లేదు కంపేర్ చేసుకునే సంథింగ్ ఇది అవైలబుల్ లేకపోతే నిద్రావస్థలో కూడా ఉంటే ఇంక కంపేర్ చేసుకుంటారు సో సుఖము దుఃఖము సంసారము నిద్రావస్థలో లేదు జాగ్రత్త ఉంది ఎందువల్ల దీని మీద నువ్వు విచారం చేసుకో ఇంకొకటి కూడా ఉంది అది కూడా నిద్రావస్థలో లేదు జాగ్రత్త అవస్థలో ఉంది అదేమిటో తెలుసుకో అదేమిటో ఆయన అనేవారు అదేమిటో తెలుసునా అహంకారం దానికి వ్యక్తి అని నేను పేరు అహంకారం అహంకారము నిద్రావస్థలో లేదు కదా సంసార దుఃఖం కూడా లేదు జాగ్రత్త అవస్థలో మొట్టమొదట ఏమొచ్చింది అహంకారం వచ్చింది తర్వాత సంసార దుఃఖం వచ్చింది అహంకారం రాకుండా సంసార దుఃఖం రాదు కాబట్టి నువ్వు ఆలోచించుకో నిద్ర లేచినప్పుడు వచ్చే పరిస్థితిని ఆలోచించుకో ముందు దుఃఖం వచ్చిందా అహంకారం వచ్చిందా అహంకారం వచ్చింది తర్వాతే దుఃఖం వచ్చింది నిద్రలో ఏది విలీనమైంది నువ్వు నిద్రపోయేప్పుడు ఏది విలీనమైంది అహంకారం విలీనమైంది తర్వాతనే నువ్వు దుఃఖరహిత స్థితిలోకి వెళ్ళిపోయావు కాబట్టి దీన్ని బట్టి అన్వయం వ్యతిరేకాలు దాన్ని బట్టి నిర్ధారించదగ్గర ఏమిటంటే అహంకారము లేక వ్యక్తి ఎప్పుడు పుట్టిందో అప్పుడే సంసారం కూడా పుట్టింది కాబట్టి సంసార నివారణకు ఉపాయం ఏమిటి అహంకారం పుట్టకుండా నువ్వు చేయగలిగితే నీ సంసారం నివారణ అయిపోతుంది అహంకారము అంటే వ్యక్తి సో వ్యక్తము నువ్వు నిద్ర లేవద్దని చెప్పట్లేదు నిద్ర లేవద్దు అలా రాయిలో నిద్రపోతూనే ఉండు సంసారం ఉండదు అంటే అది సొల్యూషన్ కాదండి ఎందుకంటే తమోగుణం నిద్ర తమోగుణంలో మీకు సంసార బంధం విముక్తి కాదు సత్వగుణంలోనే విముక్తి కాబట్టి నిద్ర లేవాలి తెలివిగా ఉండాలి తెలివిలో ఉండాలి తెలివియే ఉండాలి కానీ ఆ ఆ వ్యక్తం నుంచి వ్యక్తిలోకి ఆ చ్యుతి ఆ జారిపోవడం ఉండకూడదు ఆఖిల్య భావము ఉండరాదు అని చెప్పి వాడు సో కాబట్టి నువ్వు ఆలోచించుకో అవ్యక్త వ్యక్త వ్యక్తి మూడు చూసుకో అవ్యక్త వ్యక్త వ్యక్తి వ్యక్తలో వ్యక్తి లేడు వ్యక్తాలో ఏమొస్తుంది సెన్సేషన్స్ వస్తాయి ఫీలింగ్స్ వస్తాయి థాట్స్ వస్తాయి వాటితోటి ఐడెంటిఫై వాటి కారణంగా దేహం వస్తుంది దేహం జడవండి సెన్సేషన్స్ కారణంగానే దేహం ప్రకాశిస్తుంది సెన్సేషన్స్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఈ మూడు వ్యక్తాలో ప్రకాశించింది ఆ లిగుల్లో అటెపిటేస్ వ్యక్తాలో సెన్సేషన్స్ అన్నీ తెలుస్తాయి థాట్స్ అన్నీ తెలుస్తాయి ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి సాక్షిగా ఉండిపోవచ్చు యూ నీడ్ నాట్ బికమ్ ఏ వ్యక్తి నీడ్ నాట్ బికమ్ ఏ వ్యక్తి మీరు వ్యక్తి అయ్యారంటే కియభావంలో మీరు పడిపోయినంటే అది అది వ్యవస్థ దాని గురించి ఈ విచారం అంతా మనం చేస్తూ ఉన్నాము భాష్యకారులు ఏమన్నారో చూద్దాము యథాయం దృష్టాంత ఏం ఈ దృష్టాంతం ఎటులను అదేవిధంగా ఏ వై అంటే నిశ్చయముగా అంటే ఏమి సందేహం అక్కర్లేదు సుమా అదే మైత్రేయీ సో అదే అనే మాటని మీరు సర్గార్థం చేసుకోండి అదేదో వెటకారపు పిలుపు లేకపోతే నిరాదరణ యొక్క పిలుపు కాదు శ్రేమ యొక్క సంబోధన తప్ప మరొకటి కాదు ఇదం పరమాత్మాఖ్యం మహద్భూతం ఇదం మహద్భూతం ఇది మహాభూతం భూతం అంటే దెయ్యం భూతం అనుకున్నారు అలా కాదు ఈ భూత శబ్దం సంస్కృత పదం కదా కాబట్టి ఉన్నదేదో అది సముద్రాన్ని చూసి మీరు ఏం చెప్తారండి సముద్రాన్ని ఏదైనా ఓ మాటలో చెప్పండి సముద్రాన్ని ఏం చెప్పంటారనే అంతా ఉన్నదంతా అదే ఆకాశం గురించి ఏదైనా ఓ మాట చెప్పండి ఉన్నదంతా అదే మీ గురించి ఏదైనా ఒక మాట చెప్పండి మీ గురించి అంటే అయిగో ఈ దేహము నేను చిన్నది అని అలా చెప్పకూడదు నేను అంత తెలివి తప్ప ఇంకేది నేను కాదు అని చెప్పగలగాలి చెప్పగలిగితే ఆ మహద్భూతం విజ్ఞానఘనయేవా అవుతుంది సో ఆ మహాభూతము దానికే పరమాత్మ పేరు పరమాత్మ ఎందుకు పేరు పెట్టారంటే అరే ఆ మహాభూతం బ్రహ్మ ఎక్కడో ఉందో నువ్వు అనుకుని నీలోనే ఉంది అందుకోసం పరమాత్మ ఆత్మ అంటారు ఆత్మ అంటే దేహాభిమానం కలిగిన అహంకారం మమకారం విశిష్టుడైన వ్యక్తి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఆ వ్యక్తి అనుకుని మళ్ళా అది కాదు అది కాదు ఆ ఆత్మ అంటే వాడు అది అనుకుంటాడు వ్యక్తి అనుకుంటాడు కాదు పరమాత్మ ఆ వ్యక్తి నుంచి కొంచెం వెనక్కి వెళ్ళు వ్యక్తం అక్కడకి వెళ్ళు అది పరమాత్మ అదే పరమాత్మ సో దానికి పరమాత్మన అందుకోసం పేరు పెట్టారు మీకంటే భిన్నంగా లేదు సుమా అని చెప్పడం కోసం యస్మాన్ మహతో భూతాత్ అవిద్యయా పరిచ్ఛిన్నా సతీ త్వం ఆయన సతీ అని స్త్రీలింగం వేశారు ఎందుకని మైత్రేయ స్త్రీ కదా అందుకోసం త్వం త్వంలో మీకు తేడా తెలియదు పుణ్యంగమైనా త్వమే స్త్రీలింగమైనా త్వమే అదే మైత్రీ గలుక సతీ అది కార్యకరణోపాధి సంబంధాత్ క్షిల్యభావం ఆపన్నాసి అది సో ఆ మహాభూతము కలదు పరమాత్మ అనే పేరు కలిగిన మహాభూతము కలదు ఏమిటి ఆ మహాభూతము దానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి అంటావేమో ఏ మహాభూతము నుండి అయితే తస్మాన్ మహతో భూతాత్ భూత శబ్దానికి అర్థము ఉన్నదేదో అదే పరమార్థము అదియే ఉన్నదేదో అదియే దాని నుండియే నీవు వచ్చావు అది మహాభూతమైనప్పుడు నువ్వు పరిచ్ఛిన్నంగా ఎందుకున్నావు మహాభూతము నుండి నువ్వు ఆవిర్భవించావు అంటే అనంతం నుండి శాంతం వచ్చిందంటే కిల్యభావం ఏర్పడింది హద్దులు లేని దాని నుండి అల్పమైనది బయటపడింది అంటే కిల్యభావం ఏర్పడింది ఆ కిల్యభావం దృష్టాంతంలో అది ఒక ఫిజికల్ యాక్షన్ ఫిజికల్ ఫిజికల్ మూవ్మెంట్ ఆ ఉప్పుగడ్డ బయటకు వచ్చింది అది కానీ మరి ఎందుకు దృష్టాంతంలో ఉప్పుగడ్డ బయటకు ఎందుకు వచ్చింది ఆ వేడి తగిలి భౌమ తేజ సంపర్కం వల్ల వచ్చింది ఇక్కడ దార్ష్టాంతికంలో ఇక్కడ వేడి తగలడాలు ఇవే ఉండవు ఇది కేవలము అజ్ఞానము చేత అవిద్యయా పరిచ్ఛనియా అజ్ఞానము చేత నిన్ను నువ్వు అల్పమని నువ్వు తెలుసుకుంటున్నావు ఏమిటో తెలుసునండి ఆ పరిచ్ఛేదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునండి ఉపాధి సంబంధాత్ కిల్య భావం ఆపన్న అసి ఓ మైత్రి ఆపన్న స్త్రీలింగం అంతా కూడా త్వము అసి చూస్తే మీకు లింగభేదం తెలియదు ఆపన్న రమాశబ్దము లేదు మనం మర్చిపోతాం మనం కంగారు మన కంగారులో అన్ని పులింగాలు వేసుకుంటూ పోతాం కానీ శంకరుల పాపం ఆయన కాంటాక్స్ని మర్చిపోకుండా అలాగే సంబోధన కదా కాబట్టి నీవు ఈ కార్యకరణ కార్య అంటే మధ్య అస్థిపంజరం కార్య అంటే అస్థి మాంసము రక్తము దాన్ని కార్య అంటారు అంటే జడదేహము కారణ ఆ జడదేహంలో ఇంద్రియాలు ఉన్నాయి కిశార ఈ స్ట్రక్చర్ ఎలా ఉన్న మహామాయ మాయా మహాథగిని అన్నాడు కబీర్దాస్ ఈ మాయ ఉన్నదే ఇది చాలా గట్టిగా బంధించేస్తుంది సో ఈ జడదేహం ఉన్నది ఈ జడదేహం జడంగా పడుంటే ఆధాత్మ్యం అనేది ఉండదు కానీ ఆ జడదేహంలో అక్కడక్కడ బల్బులు వెలుగుతున్నాయి ఈ హాల్లో బల్బులు పెట్టారు ఓ ఐదు బల్బులు పెడితే ఆ ఐదు బల్బులు వెలిగిపోతున్నాయి అలాగే ఈ జడ బల్బులు కొంతమంది ఏం చేస్తారంటే చెట్టు నిండా ఇలాగ బల్బులు పెట్టేస్తారు ఆ చెట్టు అంతా వెలిగిపోతూ ఆ రకంగా ఈ దేహం అంతా కూడా స్పర్శేంద్రియం వెలిగిపోతూ ఉంది అదో బల్బు మొత్తం దేహం అంతా ఆ బల్బులు జిఫ్ఫా ఓ ఇంద్రియం ఇక్కడ వెలిగిపోతూ అది అలాగ అలాగా ఉంటుంది టైం వచ్చినప్పుడు వెలిగిపోతుంది ముక్కు అనే ఇంద్రియం అది వెలుగుతూనే ఉంటుంది కానీ అదేదో సువాసనో దుర్వాసన తగిలితే గానీ అది వెలుగుతున్నట్టు మీకు తెలీదు అది వెలుగుతున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు కరెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అలా చూస్తే స్విచ్ వేస్తే తెలుస్తుంది అలాగే ముక్కుకి ఆధ్వానిస్తే తెలుస్తుంది అక్కడ వెలుగుతూనే ఉంది అది కళ్ళు వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడు మీరు కళ్ళు మూసినా వెలుగుతూనే ఉంటాయి చెవులు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి ఇవి కారణములు వీటిని అడ్డంగా పెట్టుకునే మనస్సు సంకల్పాలు చేసుకుంటూ పోతుంది అది కూడా కరణమే అంతఃకరణము వీటితోటి తాదాత్మ్యాన్ని చెంది ఈ ఉపాధులు ఇవి అంటే ఏమిటి తమ యొక్క ఆ అనంతమైన తత్వం మీద ఇవి ఆరోపిస్తాయి దానికి ఉపాధి అంటే మీరు చిన్న లెన్స్ పెట్టి పెద్దది చూస్తే మీకు ఆ లెన్స్ ఎంత సైజు ఉంటుందో అంతే కనుక్కడికి ఎంతుందో అంతా కనపడదు మీ లెన్స్ యొక్క సైజును బట్టి కనపడుతుంది ఎంతుందో అంతా కనపడదు ఉపాధి అంటే అలా ఈ దేహాన్ని మనస్సుని ఇంద్రియములను అడ్డుగా మీరు పెట్టుకున్నారు కాబట్టి ఆ అనంత తత్వము పరిచ్ఛిన్నంగా కనపడుతుంది పరిచ్ఛిన్నం అయిపోదు పరిచ్ఛిన్నంగా కనబడుతుంది అంతే అజ్ఞానం చేతనం అలా భాషిస్తోంది అంతే కిల్యభావము ఆ విధంగా నీవు ఓ మైత్రేయి కిల్యభావమును పొంది ఉన్నావు ఇక్కడ కిల్యభావం అన్నదానికి టీకాకారుడు అందంగా తనకి సజెషన్ ఇచ్చాడు అలా ముక్కైపోయి ఉన్నావు ఈ ముక్కైపోయి శకలం అయిపోయావు కదా ఏమిటి ముక్కైపోవడం ఏమిటంటే పరిచ్ఛిన్నమునందలే అభిమానం పరిచ్ఛిన్న అభిమానం పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నం అనే మాట తెలుస్తుందండి అసలు మనం వేదాంతులు నోరు విప్పితే పరిచ్ఛిన్న అంటూ ఉంటాం పరిచ్ఛిన్నమునందలే అభిమానం పరిచ్ఛిన్నమునందల అభిమానం అంటే ఏటో తెలుసిన ముందు దేహమునందు అభిమానము దీన్ని అహం అభిమానము అంటారు దేహము చుట్టుముట్టు ఉండి వాటి ఏందో అభిమానము దాన్ని మమ అభిమానము అంటారు ఈ ఇల్లు నాది ఇల్లు నాది అంటే పరిచ్ఛన్నమునందు అభిమానం ఈ ఆకాశమంతా నాది అంటే పర్వాలేదు ఈ ఈ పృథివంతా నాది అన్నాడు అనుకోండి వాడు జ్ఞాని ఈ అప్పులన్నీ నావి అంటే వాడు జ్ఞాని ఈ ఆకాశమంతా నాది అంటే జ్ఞాని వాడు అలా అండవు ఈ ఇల్లు నాది అంటాడు ఈ కమండలంలో నీళ్లు నావి అంటాడు సన్యాసైతే గృహస్ అయితే ఈ బిందులో నీళ్లు నావి అంటాడు పరిచ్ఛిన్నాభిమానం పరిచ్ఛిన్నమునందు అభిమానం పెట్టుకుంటాడు ఏమంటే పరిచ్ఛిన్నమునందు అభిమానము ఇది కరెక్ట్ అని అనుకుంటారు సంసారంలో పైగా ఏమంటాడంటే పరిచ్ఛిన్నమునందు అభిమానం పెట్టుకో చాలే భయా వేదాంతం చెప్పేవు కానీ నువ్వు నీ ఎంత వేదాంతం చెప్తావు పరీక్ష ఇల్లు నా నా ఇల్లు నా వాకిలే అనుకోకపోతే వేదాంతం అనుకోకపోతే జీవితం ఉంటుందా రేపు మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు నా ఇల్లు నా వాకిలే అనుకోకపోతే నీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అండ్ మీరు దాని మీద ఎన్ని అబ్జెక్షన్స్ అయినా మీరు చెప్పచ్చు మీరు దానికి ఎగ్నెస్ట్గా ఆర్గ్యూ చేస్తానంటే నేను మీతోటి ఆర్గ్యూ చేయను నేను నమస్కారం చేసి నేను నా దారిని లేపోతా ఇక్కడ ఆర్గ్యూ చేయడం కాదు పాయింట్ మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి పరిచ్ఛిన్నముల అభిమానం మీకు ఉంది కదా దాని బాగోగులను మీరు విమర్శించి చూసుకోవాలి ఇప్పుడు ఈ మగవాడు ఉన్నాడనుకోండి బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నాడు దాంట్లో లక్ష ఐదు లక్షలు పది లక్షలు పోగేసి పెట్టుకున్నాడు దాని మీద అభిమానం పెట్టుకున్నాడు ఇది నాది అని అభిమానం పెట్టుకున్నాడు ఆ అభిమానాన్ని వాడు విమర్శ ఈ అభిమానం ఉంది కదా దీంట్లో ఉన్న మంచేవిటి చెడేవిటి ఇది ఏ విధంగా మనల్ని బంధిస్తోంది ఇది ఎంతవరకు పరమార్థం ఎంతవరకు సత్యము అనే అభిమానాన్ని వాడు పరిశీలించుకోవాలి అది సమీపం ఓ ఇంత ముద్ద ముద్దంతా ఒక స్వామీజీ కనబడ్డారు ఆయన ఒళ్ళంతా బంగారమే కాలికి బంగారపు కడియం పెట్టారు చేతికి బంగారపు కడియం పెట్టారు ఎందుకు అంత బంగారం స్వామి అయి మెడలో పెద్ద పెద్ద పథకాలు అన్ని బంగారంతో అంత ఓ యాభై తులాలు బంగారం పెట్టుకున్నాడు ఆ టీవీలో చూసి రామ రామ ఇంత బంగారంతో అలా టీవీలో చూస్తే ఆ జ్ఞా జన విజ్ఞాన వేదిక వాడు ఎవడైనా వాళ్ళు గమనిస్తూనే ఉండుంటారు ఎప్పుడో ఏకేస్తారు ఒకటి దూదేకులు దూదిని ఏకుతాడు చూడండి అలాగా అలాగా మొక్కలు మొక్కలు చేసి పెడతాడు ఏమన్నమాట అది చీర కట్టుకొచ్చి ఏమీ సమాచారం అది వెళ్తారు చేయొచ్చా ధర్మం పేరుతో అలా చేస్తే మరి ధర్మానికి అది చెడ్డ పేరు తెచ్చిపెట్టదు అంటే క్వశ్చనబుల్ చెడ్డ పేరు అంటే అదితో చెడ్డ పని అభిప్రాయం కాదు క్వశ్చనబుల్ యాటిట్యూడ్స్ వాట్ ఈస్ గోయింగ్ అని డౌట్ వస్తుంది సరే పోనీ లే మతం ఉంటుంది కాబోలు మనకు ఎందుకు లేని ఊరుకుంటాడు సహృదయం గలవాడు కానీ అందరూ సహృదయులు ఉండరు వాడు పట్టుకుంటాడు పట్టుకుని ఎప్పుడో పెడతాడు ఎప్పుడో వస్తుంది అది కూడా వస్తుంది సో ఇలాంటివి చాలా చిత్రంగా అనిపిస్తాయి పాపం ఆయన మంచివాడు ఆయన చాలా సహృదయుడు వీళ్ళు ఎవళ్ళైనా ఆయన్ని కృషి చేస్తున్నారో టీవీ ముందుకి లేకపోతే ఆయనే ప్రేమగా వస్తున్నాడో ఏమో నాకు అర్థం కాదు నాకెందుకునో ఆయన్ని చూస్తే అరే ఆయన మంచివాడిలో ఉన్నాడు ఎందుకు ఇలా ఉన్నాడు అనిపించింది పూజ స్వామీజీ ఏం చేస్తారో తెలిసినా హే అలా ఉండకు మంచిది కాదు కొంచెం సర్దుబాటు చేసుకో అని చెప్తారు ఒక ఆయన పూజ స్వామీజీ దగ్గరికి నామాలు పెట్టుకుని వచ్చాడు నామాలు ఉంటే తప్పే ఉంది కి రెస్పెక్ట్స్ దాట్ కానీ చెప్పారు చూడు నువ్వు సన్యాసివి పది మందికి నువ్వు ఇన్స్పైర్ చేయాల్సిన వాడివి ఆ నామము కొంచెం రీజనబుల్ సైజు పెట్టు మరీ అంత పెద్దది పెట్టగ చెప్పారు స్వామీజీ స్వామీజీ చెప్పారు నేను నేను దండైపోయినా అలా అలా చెప్తే ఈ టోల్ ఇటువంటి అని చెప్పారు చూడు నేను నీ మీద ఆయన పాపం ప్రేమతో చెప్పారు నీ మీద నాకేం వ్యతిరేకం లేదయ్యా నీ నామాన్ని నేను రెస్పెక్ట్ చేసి ఇవన్నీ మొట్టమొదట ఎక్కువగా రెస్పెక్ట్ చేసేది నేనే నా భయం ఏమంటే నువ్వు నామాలు పెట్టింది చూసి జనం దాన్ని చూసి జడుచుకుని ఇట్లా పెట్టుకున్నావు నువ్వు అంతలా పెట్టుకో కొంచెం చిన్నది చేసుకో ఇలా ఈ కనుబొమ్మలో అంతా అక్కర్లేదు ఇలాగ ఇలా సన్నగా పెట్టుకుని చక్కగా పెట్టుకుంటే సక్కపడుతుంది అని నాకే చూశారు విభూతి కూడాను ఆయన అలాగే చెప్తారు విభూతి కూడా మీరు అలా దట్టంగా అంత అలిమేసుకుని వచ్చినట్టుగా కనుక ఉన్నట్టే కొంతమంది అలా చేస్తారు ఈ డెజెంట్ లైఫ్ డటాల్సో అంటే ఆయన అభిప్రాయం మీరు జనాలని బెదర దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయండి ఆయన చెప్తారు ఆయన ఎందుకు చెప్తారంటే ప్రేమతో చెప్తా అంతేగాని వ్యతిరేక భావంతో చెప్పడం సో నేను ఇదంతా ఇదంతా డైగ్రెషను సో దేహో మమ అనేది మమ అభిమానం పరిచ్ఛిన్నమంది అభిమానం బంగారం ఉందనుకోండి బంగారం మీద మీరు అభిమానం పెట్టుకుంటే మీరు నిలబెట్టుకోగలుగుతారా బంగారాన్ని అది పోకు పోకుండా ఆపగలుగుతారా మీరు మీరు ఏ దేహాన్ని అలంకరిద్దామని ప్రయత్నం చేస్తున్నారో ఆ దేహాన్నే మీరు ఆపలేరు కదా పైగా ఈ దేహము ఏమిటిది ఇది తెల్లారు దీనికి బోల్డ్ చాకిరీ రోగాలు రొచ్చులు మందు మాకు ఎంత సమాచారం ఉంది దేహంతో ఎంత బంధం ఉన్నది దీనికి పైగా భగవంతుడు ఇచ్చిన సౌందర్యం చాలినట్టు మరిన్ని అలంకారాలు కూడా చేస్తే కొని మీరు మెడకి బాగా అలంకారాలు చేశారు మెడ నొప్పి రాకుండా ఉంటుందా నడుగుకి వడ్డానం బిగించారు నడుగు నొప్పి రాకుండా ఉంటుందా పురుషులు కూడా అంతే పురుషులు కూడా ఏదో సూటు బూటు వేశారు డయాబెటీస్ దూరంగా పెట్టగలవా సూటు వేసి సూటు వేసుకుని ఈ ఏదో సూటు వేస్తారు సఫారీ సూటు వేస్తాడు సఫారీ సూట్ వేసి డయాబెటీస్ క్లినిక్ దగ్గర వెళ్ళాడుతూ ఉంటాడు కాబట్టి దేహాభిమానం అనేది చాలా అతికీయ భావం సో అహ కాబట్టి ప్రతి అంశంలో మమ అహం ఈ టాపిక్ అంతా ఇలాగే ఉంటుందండి ఈ మొత్తం మంత్రము భాష్యం అంతా ఇదే టాపిక్స్ మీరు దయచేసి మనస్సులో మరోలా అనుకోకండి కాబట్టి అంటే ఇప్పుడు దీంట్లో ఈ కియభావం ఏమిటంటే అది అవిద్య వల్ల వచ్చింది అవిద్య వల్ల వచ్చిందంటే అర్థమేటో చూస్తుందండి అది సత్యం కాదు ఓ అజ్ఞాన్సే పైదా హోతాయో అసలుమే నహి పైదా హోతా అసల్మే నహి పైదా హోతాయ్ అనే ఒక రూల్ అది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ లాంటిది అజ్ఞానం వల్ల ఏది పుట్టిందో అది వాస్తవంలో పుట్టలేదు అజ్ఞానం వల్ల తాడునందు పాము పుట్టింది దీన్ని నిజంగా పుట్టిందా పుట్టలేదు ఇప్పుడు వీడు చర్చ చేస్తున్నారు ఈ పాము ఎక్కడి నుంచి పుట్టింది చర్చ చేస్తున్నారు ఇప్పుడు పాము చూశాడండి వీడు పాము అజ్ఞానం చేసి చూశాడు రాడునందు పాము చూశాడు ఆ పాము ఎక్కడ పుట్టింది ఒకడు అన్నాడు ఈ పాము తక్షక వంశానికి చెందిందా వాసుక వంశానికి చెందిందా కత్రువు వంశానికి చెందిందా అని ఒకడు విచారం చేస్తున్నాడు ఇంకొకడు ఈ పాము దేవలోకానికి చెందిందా భూలోకానికి చెందిందా పాతాల లోకానికి చెందింది ఎవడి గోల ఎవడి దృష్టిని బట్టి వాడి ఎవడి గోల వాడిది ఇంకొకడు ఈ పాము ఇది కుబుసం విడిచిందా లేదా మంచి వయస్సులో ఉందా పిల్లలు పెద్దదా గుడ్డు నుంచి పుట్టిందా అని విచారం చేస్తున్నారు ఆ పాము గురించి ఏమండి ఓకే అదొక దృష్టాంతం రెండవ దృష్టాంతాం వీళ్ళు నేడ నీడ కనపడింది మనిషి కనపడలేదు నీడ కనపడింది ఆ నీడను చూసి ఏరా ఈ నీడ ఇది ఎంత పొడుగు నీడ పొడుగు ఎందుకంటే ఇది వస్తువు యథార్థమైన తత్వం అయితే దాని పొడుగు ఎంత బరువు ఉంటుంది తర్వాత ఈ నీడ కులం ఏమిటి ఇది బ్రాహ్మణ క్షత్రియ లేకపోతే వైశ్య లేకపోతే శూద్రయ తర్వాత ఈ నీడ ఇది పంజాబీయా మద్రాసీయా నేడా ఇండియన్నా అమెరికన్నా మొగా ఆడా నీడా విచారం చేసుకున్నారు ఆ విచారం ఎలా అయితే మీరు అన్నట్టు మరి నేను అనే దేహాభిమానం నుంచి వచ్చిన ఏ పరిచ్ఛేద భావము గలదో వ్యక్తి ఇట్ రియల్ దాన్ ద షాడో It is no more real than that suffering. That is the truth. You have the truth. There is no reality. What I've heard is that, I don't know what I'm saying. You are a human being. Who is a human being? Your human being is a human being. ఇట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ దట్ షాడో పుణ్య పాప ధర్మ అధర్మ పూర్వజన్మ తరువాతి జన్మ ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు దట్ షాడో తర్వాత నక్షత్రం తిథి వారం వర్జం శుభం అశుభం ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇవన్నీ దేనికి చెందినవి దే బిలాంగ్ టు దట్ షాడో అంటే మనం ఏమైపోతుందో తెలిసినా అండి మన జీవితాలు ఎంత దురదృష్టకరమైన జీవితాలు అంటే మనం వందేళ్ళు బతికినా కూడా మన జీవితం అంతా నీడ యొక్క జీవితమే తప్ప పరమార్థము యొక్క జీవితం కాదండి పరమార్థం ఏమిటో తెలియనే తెలియదు లైఫ్ ఆఫ్ షాడో ఆ షాడోకే ఖిల్యభావము అని చెప్పారు అది ఖిల్యభావం ఆపన్నాసి దీని అనేక దృష్టాంతాలు యోగవాసిష్టంలోను భాగవతంలోనూ అక్కడక్కడ దృష్టాంతాలు అనేక దృష్టాంతాలు ఉంటాయి చాలా చిత్రమైన దృష్టాంతాలు ఉంటాయి భాగవతంలో పురంజనోపాఖ్యానము అని మీకు ఎప్పుడైనా ఓపుకుంటే మన తెలుగు పుస్తకం మీ దగ్గర ఉండుండాలి తేలిగ్గా ఉంటుంది అందుకోసం లేకపోతే మీరు వ్యాసభాగవతం తీసుకువుతానంటే నేనేమొచ్చి తుమ్మను మీకు తేలిగగా ఉంటుంది ఆ పురంజనోపాఖ్యానం కానీ ఓపిక ఉండాలి ఎందుకంటే పురంజనోపాఖ్యానం శ్లోకాలు గద్య గజిబిజిగా ఉంటుంది కానీ ఆ తెలుగు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే కొంత గజిబిజి తగ్గుతుంది దాన్ని నేను చాలా ఓపిక్గా దానికి ప్రతి అంశంలోనూ దాని దాని ప్రతీక సింబాలిజం బ్రాకెట్లలో పెట్టి అక్కడ వాడు త్రా అంటాడు పాము అనగానే ఇది యథార్థ సర్పము కాదు త్రాడు నుండి చూసిన పాము అని బ్రాకెట్లో పెడతాను నేను సో దట్ యూ డోంట్ మిస్టేక్ ఇట్ ఫర్ ది రియల్ సర్పంట్ గురిగే దృష్టాంతంగా చెప్పాను చాలా ఓపికగా తయారు చేసి పెట్టాను దాన్ని మీకు ఎప్పుడైనా ఓపిక ఉంటే చదవచ్చు కాబట్టి ఈ కియభావమును పొంది ఉన్నావు పొంది ఉంది ఆమె ఏమనుకుంటుందో తెలుసు ఆమె అనుకునేది ఆయన చెప్తున్నాడు మీరు ఏమనుకుంటున్నారో దాంతో సరిపోల్సి చూసుకోవాలి మీరు మీరంటే మీరు కాదు ఆవిడ ఆవిడ ఏమనుకుంటుందో చూడండి మర్త్యా జన్మ మరణ అశనాయా పాసాది సంసార ధర్మవతీ అసి నువ్వు అది అయ్యావు ఈ అసి అంటే అబుతున్నావు ఏమిటయ్యావు నువ్వు ఈ ఈ కిలయభావము వల్ల ఏమయ్యావు మర్త్యా అసి మర్త్యురాలవు ఐటీ మోర్తలైపోయాడు కిలభావం వల్ల ఇప్పుడు మనిషి హసం కరోతి రుదన అనుభవతేనే ఒక సామెత అవుతుంది శంకరులే అన్నారు చేసేప్పుడు నవ్వుతో తుళ్ళుతో చేస్తాడు అనుభవించేప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాడు ఇప్పుడు వాడు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఆ కూడా అలానే ఉన్నది సరి మానవ అనుభవాలకి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక బఫే ఉంటుంది ఆ బఫేలో ఏవేవో చాలా ఆయిలీ ఫుడ్స్ అన్నీ ఉంటాయి వెజ్ నాన్ వెజ్ అన్నీ ఆయిలీ ఫుడ్స్ వీడు ప్లేట్ నిండా వడ్డించుకుని కడుపు నిండా తినేస్తాడు అది ఫస్ట్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఉంటే కనుక ఒక నిమిషం ఉంటుంది కమర్షియల్ ఇది వాళ్ళు జాగ్రత్తగా చూపిస్తారు చాలా ఎఫెక్టివ్గా చూపిస్తారు సో ఇదో ఫిఫ్టీన్ సెకండ్స్లో వీడు భోజనం హ్యాపీగా భోజనం చేసేస్తాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అలా కుర్చీలో కుప్ప కూలిపోతాడు ఇలా పుట్ట పట్టుకుని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి అలా అయిపోయారు అనంటే కడుపులో బొట్లు వచ్చేస్తున్నాయి అంటాడు అంటే ఏమిటి అక్కడికి పార్టీకి వెళ్తా అన్నారు అధికంగా తిన్నారా ఏమి అని అని అడుగుతున్నాడు అవునంటాడు ఆగండి అయితే మీరు ఏమేమి చింత చేయకండి అని లోపలికి వెళ్ళి ఆవిడ ఈనో బాటిని తీసి నేలలో కలిపి విడికిస్తున్నాడు అది తాగేసి అంటాడు హ్యాపీగా అంటాడు ఇది కామర్షియల్ అంత మిస్లీడింగ్ కమర్షియల్ ఇదే కానీ ఇంకొకటి కాదు ఎనీవే సో సో ఆ రకంగా వీడు మర్ దేహాభిమానం వల్ల నేను మర్చి చూడాను ఏదో కనెక్షన్ చెప్పబోయి నేను ఏదో చెప్పాను సో దేహాభిమానం ఉండబట్టే వీడు మర్చిదైనాడు దేహాభిమా ఆ కమర్షియల్ ఎంత మిస్లీడింగో చూడండి అది అది ఎలా మిస్లీడ్ చేస్తుంది నువ్వు ఎలా తిన్నా పర్వాలేదు ఏం తిన్నా పర్వాలేదు నీ ఈయనో నీ చింతను ఉండగా నీకు చింత చేయాలా నీవు తింటుంటో పో అనే మిస్లీడింగ్ లేదది ఆ వీడు నేను పుట్టాను నేను మరణిస్తాను నా పూర్వ నా నెక్స్ట్ జన్మ వీడు క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటాడు